నిరంకుశుణ్ణి పొగిడే బానిసల్లా స్వేచ్ఛ ముందు మోకరిల్లి ప్రార్థిస్తుండగా చూసా గుడి ప్రాకారాల వద్ద గోపురాల నీడల వద్ద స్వేచ్ఛగా తిరిగే నీలో మనుషులే తమ స్వేచ్ఛను ఒక గుదిబండలా చేతి సంఖ్యలలా మోస్తుంటే చూసా స్వేచ్ఛ నీ లక్షంగా ఒక పరిపూర్ణతగా అనుకోనప్పుడే స్వేచ్ఛగా ఉండాలన్న కోరిక కూడా నీ చెంత చేరనప్పుడే నువ్వు నిజంగా స్వేచ్ఛగా ఉన్నట్లు నీ పగలు ఏ జాగ్రత్త లేకుండా నీ రాత్రులు ఏ కోరిక బాధ లేకుండా సాగించగలిగినప్పుడే నువ్వు నిజంగా స్వేచ్ఛగా ఉన్నట్లు అవి దీన్ని చుట్టుముట్టి ఉక్కిరి చేస్తే వాటిని తెంచుకుని నగ్నంగా నువ్వు పైకి రావాలి नी मध्याहन कला नी ज्ञाोदय कल्ला कटीना नील संख्यल ने तुकते नी रोजुरा रात्रु तुंची पैकला एगरगल की नव आवेच्छ अट बलमी दाने गुल अतकू सूर्यका मेरी नी क्वेक नी भागा बदलिए వో అన్యాయమైన చట్టాన్ని నువ్వు చెరిపివేయాలనుకుంటే అది కేవలం నీ స్వంతరాతతో నీ నొసటన రాసింది దాన్ని నువ్వు చట్టపుస్తకాల్ని ముట్టించిన న్యాయాధిపతుల ఫాల భాగాల్ని కడిగినా సముద్రంలో మునగదీసినా చెరిపివేయలేదు ఆ దుర్మార్గుని పదవీచ్్యుతుణ్ణి చేయాలనుకుంటే ముందుగా అతనికి నీలో వేసిన పీఠాన్ని కూలదోయి స్వేచ్ఛగా గర్వంగా తిరిగేవారిని ఏ రాజు పాలించగలడు వాళ్ల స్వేచ్ఛలోనే నిరంకుశత్వం వాళ్ల గర్వంలోనే అవమానం ఉండకపోతే ఒక జాగ్రత్తను నువ్వు భద్రపరచాలనుకుంటే అది నువ్వు భద్రపరిచిన జాగ్రత్తగాని దాన్ని నీ మీద ఎవరూ రుద్దలేదని గుర్తించు నీలోని భయాన్ని పోగొట్టుకోదలుచుకుంటే ఆ భయం నీ గుండెల్లో దాగి ఉన్నదే కానీ భయపెట్టే వాని చేతిలో లేదు చెట్టాపట్టాలేసుకుని నీలోన తిరిగే భావాలే ఈ కోరికలు భయాలు జుగుప్సలు ఆశలు వెంటరావడాలు పారిపోవాలనుకోవడాలు అది నీలోనే ఒకదాన్నొకటి అంటుకుని వేలాడే వెలుగు నీడల జంటల్లా తిరుగాడుతుంటాయి ఓ నీడ కరిగిపోతే దాన్నంటి ఉండే వెలుగు మరో వెలుగుకు నీడగా మారుతుంది నీ స్వేచ్ఛ ఒక సంఖ్యలను తుంచితే అది మరో గొప్ప స్వేచ్ఛకు సంఖ్యలగా మారుతుంది ఒక పూజారిని మాకు తర్కం ఉద్రేకాల గురించి చెప్పండి అంది నీ ఆత్మ చాలాసార్లు న్యాయానికి తీర్పుకి ఉద్రేకానికి ఆకలికి మధ్య యుద్ధానికి యుద్ధక్షేత్రంగా మారుతుంది నీలోని మూలభూతముల రాగద్వేషాల్ని కలిపి ఒకే మధుర రాగంగా మార్చే శాంతిదూతగా నేను మారాలా కాని యలా నీకు మీరుగా శాంతిదూతలుగా నీ మూల లక్షణాల ప్రేమికులుగా మారకపోతే ఆ సముద్ర మధ్యాన సాగే ఆత్మలకు ఈ న్యాయం వివేకం ఉద్రేకం చుక్కానీ తెరసాపల్లాంటివి ఆ తెరసాప చుక్కానుల్లో ఏది విరిగినా నువ్వు ఊగుతూ దారితప్పిపోతావు లేదా మధ్యాంతరంగా నిలిచిపోతావు వివేకం ఒక్కటే ఉంటే శక్తిని బంధించినట్లు ఉద్రేకా పట్టించుకోకపోతే తన్ను తానే కాల్చుకునే జ్వాలలాంటిది అందుకే నీ ఆత్మని నీలోని న్యాయాన్ని ఉద్రేకపు హద్దులకు తీసుకునిపోయి పాడమను నీ ఉద్రేకానికి ఆలోచననిచ్చి తన భస్మావశేషాల నుంచి పైకి లేచిన ఫోనిక్స్ పక్షిగా మారని నీ వివేచనను కాంక్షను కూడా నీ ఇంటికొచ్చిన ఇష్టమైన అతిథుల్లానే అనుకో ఒక చుట్టాన్ని ఇంకొకనికన్నా బాగా గౌరవించలేవు ఒక్క అతిథినే బాగా చూసినవాడు ఇద్దరి ప్రేమని నమ్మకాన్ని కూడా కోల్పోతాడు పర్వత సానువుల మధ్య దాసాన్ని చెట్ల మధ్య కూర్చుని దూరాన లోయలోని చెట్ల తోటల్లోకి పొలాల్లోకి ప్రశాంతంగా చూస్తూ నీ హృదయ నిశ్శబ్దాలలోనే అనుకు దేవుడు వివేచనలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడని భయంకర తుఫానుగాలులు అడవుల్ని ఊపివేస్తూ ఉరుముల మెరుపుల ఆకాశ ప్రాభావాన్ని కొలుస్తున్నప్పుడు నీ హృదయంలో విభ్రాంతుడవై దేవుడు ఎంత ఉద్రేకంతో కదులుతున్నాడనుకో నువ్వు దేవుని వర్తులలో ఊపిరివి అడవిలోని ఆకువి నువ్వు కూడా ఆలోచనలో నిశ్చలంగా కాంక్షలలో కదలికగా ఉండి అంతలో ఒక స్త్రీ వేదన గురించి చెప్పండి అన్నది బాధ అంటే నీ జ్ఞానాన్ని చుట్టుకున్న పొర ఛేదింపబడమే దాని హృదయాన్ని సూర్యుని ముందరబెట్టినట్లే దైనందిన అద్భుతాలకు నీ హృదయం ఎంతో విభ్రాంతి చెందుతుంది నీ బాధను సంతోషం కన్నా ఎక్కువ విభ్రాంతితో చూడకు నీ పొలంలో ఋతువుల మార్పును ఎలా అంగీకరిస్తావో నీ హృదయ ఋతువుల మార్పుల్ని కూడా తెలుసుకోప్త గ్రీష్మాల్ని గమనించు నీ బాధల్లో చాలా వరకు నీకు నువ్వు తెచ్చిపెట్టుకున్నవే అది నీలోని వైద్యుడు నీలోని అనారోగ్యాన్ని నివారించడానికిచ్చే చేదు కషాయం వైద్యుడిని నమ్ము అతని మందుని నిశ్శబ్దంగా ప్రశాంతంగా తాగు అతని చేయి కఠినంగా దృఢంగా ఉన్న సున్నితమైన అదృశ్య హస్తమేదో దాన్ని నడిపిస్తుంది అతనిచ్చే పాత్ర నీ పెదాలను మండించినా ఆ కుమ్మరి మట్టి పాత్రను తన పవిత్ర కన్నీటితో తడిపి మలిచుంటాడు మాకు ఆత్మజ్ఞానం గురించి చెప్పండి అన్నాడు ఆయన ఆయన ఇలా చెప్పసాగాడు నిశ్శబ్దాంతరంగాలలోనే మీ హృదయం రాత్రింబవళ్ల రహస్యాల్ని తెలుసుకుంటుంది మీ హృదయ జ్ఞానపు శబ్దాన్ని వినాలని నీ చెవులు పరితపిస్తుంటాయి నీ ఆలోచనల్లో ఉన్న భావనల్ని మాటలుగా అనడం తెలుస్తుంది నీ కలల అనాచ్ఛాదిత శరీరాన్ని నీ వేళ్లతో తాకగలుగుతావు నువ్వలా చేస్తే మంచిదే నీలో దాగిన ఆత్మజ్ఞానం ధారలై పొంగి సముద్రంలోకి గలగలా పారుతూ పోవాల్సిందే నీ అనంత అగాధాల్లో దాగిన సంపద నీ కళ ముందు ఆవిష్కరింపబడుతుంది కానీ కనిపించని నీ అపురూప సంపదను తోచడానికి రాళ్లు తెచ్చుకోకు నీ అంతరంగ లోతుల్ని తెలుసుకోవాలని లోతుగడల్ని గాలాల్ని వేయకు ఆత్మంటేనే అంచనాల కందని అనంత మహాసముద్రం నేను నిజాన్ని తెలుసుకున్నానకు నాకు నిజం తెలిసిందని మాత్రం అనుకు ఆత్మాన్వేష మార్గం నేను కనుగొన్నానకు నా దారిలో పోతుందని ఓ పిచ్చిలతలా ఎటో పాకుతుందని అనుకోకు అనన్యత్రామర కమలమై విరుస్తుంది వికసిస్తుంది ఆత్మ అంతలో ఒక ఉపాధ్యాయుడు మాకు ఉపదేశాల గురించి చెప్పండని అడిగాడు నీ ఆత్మ జ్ఞానోదయ వేళ సగనిద్రలో ఉన్న విషయానికన్నా ఎక్కువ ఎవరు నీకు తెలియజేయలేరు నీడల వెంట నడుస్తూ పోయే గురువు తన శిష్యులకు తన నమ్మకాన్ని ప్రేమను పంచుతాడు కాదు అతను నిజంగా విజ్ఞానవంతుడైతే తన జ్ఞానగృహంలోకి పిలువడు మిమ్మల్ని మీ మనోవిజ్ఞాన ద్వారా ప్రాంగణానికి దారి చూపిస్తూ తీసుకుని వెళ్తాడు ఓ నక్షత్ర శాస్త్రజ్ఞుడు తనకు శూన్యం మీద నున్న విజ్ఞానాన్నంతా మీకు వివరించగలడు అంతేగాని తన జ్ఞానాన్ని ఆసాంతము మీకు ఇచ్చేయలేడు ఈ శూన్యమంతా నిండిన లయను కూర్చి నీ ముందు పాడగలడు సంగీతకారుడు కానీ శబ్ద తరంగాల లయజ్ఞానాన్ని ఆపి ఆస్వాదించే చెవిని ప్రతిధ్వనించే గొంతుని ఇవ్వలేడు సంఖ్యాశాస్త్రజ్ఞుడు బరువులు కొలతల్ని వివరిస్తాడు నువ్వెలా తోచాలో చూపించలేడు ఒకని ముందు చూపు రెక్కల్ని ఎగరమని ఇంకొకరికి ఇవ్వలేడు దైవజ్ఞానం ముందు ఒంటరిగా నిలిచిన ఎవరికి వారే దేవుని ఎవరి అర్థం వారే చేసుకుని ఉంటారు ఒక యువకుడు స్నేహమంటే చెప్పండి అని అడిగాడు నీ స్నేహితుడంటే నీ అవసరాలు తీర్చినవాడని అతన్ని నువ్వు గింజలను నాటి కృతజ్ఞతలతో పంటను కోసుకుని పోయే పొలం అతను నీ లోగిలి నీ నెగడితేనే కూడా అతని వద్దకు నీవు ఆకలితో వెళ్తావు అతనిలో శాంతిని పొందుతావు నీ మిత్రుడు తన మనసుని నీ ముందుంచినప్పుడు కాదనాల్సొస్తే భయపడద్దు అవునండం ఆపద్దు నిశ్శబ్దంలో నీ హృదయం అతని హృదయాన్ని వింటూనే ఉంటుంది స్నేహంలో చెప్పనంత ఆనందంలో అన్ని ఆలోచనలు కోరికలు ఆశలు మాటలు లేకుండా పుట్టి పంచుకోబడతాయి స్నేహితుణ్ణి వీడినప్పుడు బాధపడద్దు అతను లేనప్పుడే అతనిలో నీకత్యంత ఇష్టమైన దాన్ని ఇంకా స్పష్టంగా చూడగలుగుతావు పర్వతారోహకుదికి మైదానం నుంచే కొండ మరింత స్పష్టంగా కనిపించినట్లు ఆత్మావలోకనమే తప్ప స్నేహానికి వేరే ప్రయోజనం లేకుండా చూసుకో తన లోతుల్ని అర్థాల్ని తెలుసుకోవాలని విదికే ప్రేమకు అది ప్రేమ కాదు విసిరిన వల ఆ వలలో భావాపేక్షల్లేనివే పడుతుంటాయి నీలో ఉత్తమమైనవన్నీ నీ స్నేహితునివే నీలోని నిరాశ అలలతో పాటు ఆనందాల వరదపోటుని కూడా తెలుసుకోని ఎన్నో గంటల్ని గడపడానికి స్నేహితుని కోసం చూడకు బతుకుండే జాముల కోసమే నువ్వు కోరుకు నీ అవసరాని తీర్చడం అతనికి కావాలి అంతేగాని నీలోని లేమి కాదు ఆ స్నేహమాధువు చిన్న చిన్న మంచు బిందువుల్లోనే హృదయం తన తొలి పొద్దును వెతుక్కుని పరిమళిస్తుంది ఒక పండితుడు మాకు మాట్లాడడం గురించి చెప్పండి అన్నాడు నీ ఆలోచనలో నువ్వు ప్రశాంతంగా లేనప్పుడే నువ్వు మాట్లాడుతావు నీ హృదయ నీరవ నిశ్శబ్దాలలో నివసించలేనప్పుడే నువ్వు పెదాల మీద బతకడం మొదలెడతావు శబ్దం ఒక సాకు కాలక్షేపం మాత్రమే నీ మాటల్లో పడి నీ ఆలోచన సగం హత్య చేయబడుతుంది ఆలోచన ఆకాశంలో పక్షిలాంటిది నీ మాటల పంజరంలో తన రెక్కల్ని విప్పగలదేమో గాని ఎగిరిపోలేదు మరికొంతమంది ఒంటరితనమనే భయంలోంచి కనిపించే తన నగ్నత్వాన్ని పారిపోవాలన్న ప్రయత్నమే అది ఏ జ్ఞానము ముందాలోచన లేక కొందరు మాట్లాడి వాళ్లకే తెలియని నిజాల్ని బయటపడేస్తుంటారు కొందరు సత్యజ్ఞానాన్ని లోపల పొందుపరుచుకుని ఉంటారు మాటల్లో దాన్ని చెప్పరు వారి హృదయాంతరాళాల్లో ఆత్మ నిశ్శబ్దలయతో పరిఢవిల్లుతుంది నీ మిత్రుణ్ణి ఏదారి పక్కనో సంతలోనో కలిసినప్పుడు నీలోని ఆత్మ నీ పెదాల్ని నాలుకని కదిలించి పలకరించని నీ గొంతులోని గొంతు అతని వీణుల అంతరాలలోకి వినిపించని నీ హృదయంలోని సత్యాన్ని అతని ఆత్మ భద్రపరుచుకుంటుంది రంగుని మరిచినా తాగిన పాత్ర లేకపోయినా గుర్తుండే మధ్యపురుచిలా ఒక కగోళ శాస్త్రజ్ఞుడు సమయం అంటే ఏమిటి అన్నాడు నువ్వు కొలవలేని కొలవశక్యం కాని సమయాన్ని కాలమనుకుంటున్నావు నీ ప్రవర్తనని నీ ఆత్మ వెళ్లబోయే మార్గాన్ని కూడా గంటల్లో ఋతువుల్లో సరితూచాలనుకుంటావు నువ్వోసారి అది సెలయేరులా పోతుంటే గట్టును కూర్చుని చూస్తుంటావు నీలోని అనంత తత్వానికి తెలుసు జీవితం ఎంత అనంతమో ఆశకు తెలుసు నిన్న ఈవేళటి జ్ఞాపకమని రేపు ఈరోజుకి కలని నీలోని ఆ ఆనందంతో గానం చేసే తత్వం ఇప్పటికి ఇంకా ఆ నక్షత్రాల్ని శూన్యంలోకి విసిరేసిన ప్రాచీన క్షణంలోనే ఉంది మీకు తెలుసు మీ ప్రేమ హద్దులు లేనిదని మీలో ఎవరు మాత్రం అనుకోవడం లేదు ఆ ప్రేమ హద్దులు లేనిదైనా నీలోనే చిక్కుని ఆలోచన నుండి ఇంకో ఆలోచనకు ప్రేమ వర్తనం నుండి వర్తనానికి వెళ్లలేకపోతుందని కాలమే కాదు ప్రేమ కూడా విభజించలేనిది కదలికలేనిది నీ ఆలోచనల్లో నువ్వు కాలాన్ని ఋతువులుగా మార్చి కొలుద్దామనుకుంటే అలానే కాని ప్రతి వేరే ఋతువులో చుట్టూ ఈరోజును నిన్నటి జ్ఞాపకాలలో రేపటి కోరికతో చుట్టబెట్టు ఇంతలో ఒక పెద్దాయన ఆయన అన్నాడు మాకు మంచి చెడ్డల గురించి చెప్పండని నీలోని మంచిని గుర్చి చెప్పగలను కాని చెడ్డగూర్చి చెప్పను అసలు ఈ చెడంటే ఏమిటి తన ఆకలి దప్పికలో హింసించబడిన మంచి కాదా నిజమే మంచి ఆకలి గుహలో ఉన్నప్పుడు చీకటిని మేస్తుంది దప్పికగా ఉన్నప్పుడు మురుగునీటిని తాగుతుంది నీ ఆత్మ అంతరాళాల్లో కలిసిన్నప్పుడు నువ్వు మంచివాడు కాని ఆత్మతో నువ్వు లేనప్పుడు నువ్వు దుర్మార్గుడవు కాదు పిడిపోయిన ఇల్లు దొంగల స్థావరం కాదు అది కేవలం ఒక ముక్కలైన ఇల్లేని లేని నావ అర్ధరహితంగా భయానక ద్వీపాంతరాల తిరగొచ్చు కాని నీటి అడుగు మునిగిపోదు నిన్ను నువ్వు సమర్పించుకోవాలనుకున్నప్పుడు మంచివాడవు నీకోసం ఏదైనా మంచి కావాలనుకున్నప్పుడు నువ్వు చెడ్డ కాదు నీకోసం లాభం పొందాలనుకున్నప్పుడు నువ్వు భూమాతని వృక్షాన్ని పట్టుకుని తాగే వేరువి మాత్రమే ఫలం వేరుతో అనలేదు నాలాగే నిండుగా రసభరితంగా ఎప్పుడూ సమృద్ధిగా ఇవ్వాలనుకున్నట్లుగా ఉండు అని పండుకి ఇవ్వడం ఎంత అవసరమో వేరుకి తీసుకోవడం అంతే అవసరం నీ మాటలు పూర్తి మెలుకోవతో ఉన్నప్పుడు నువ్వు మంచివాడు నీ నిద్రలో నాలుక తడబడినంత మాత్రాన నువ్వు చెడ్డ కాదు ఆ తడబడే మాటే బలం లేని నాలుకకు బలం చేకూరుస్తుంది నీ గమ్యానికి నిలకడగా ధైర్యంగా నడిచి వెళుతున్నప్పుడు నువ్వు మంచే కానీ నువ్వు కుంటుతో వెళుతున్నప్పుడు చెడ్డ కాదు ఆ నెమ్మదిగా కుంటుతూ పోయేవాళ్ళు వెనక్కి వెళ్ళడం లేదు కానీ నీలోని బలంగా వేగంగా పోగలిగిన వాళ్ళు జాలిగుండెనె పంతో ఆ బలహీనుల ముందు కుంటుతూ నడవద్దు లెక్కలేనన్ని విషయాల్లో మీరు మంచివాళ్ళు మీరు మంచి కాని కొన్ని విషయాల్లో చెడ్డగారు మీరూరికే తిరిగే బద్దఖస్తులు మాత్రమే క్షమించి జింకల వేగం గురించి తాబేళ్లకు ఉపదేశించకపోతేనే మంచిది గంభీరమైన ఉన్నతమైన ఆత్మను గురించిన కోరికలోనే మంచి ఉంది ఆ కోరిక నీ అంతటా విస్తరించే ఉంది ఆ కోరిక నీలో కొందరికి ఓ ఉద్ధృతమైన ఝడిల కొండచర్యల రహస్యాల్ని అడవి పాటల్ని లాక్కుపోయి సముద్రంలో కలిసేంతగా ఉంటే కొందరిలో మామూలు కాలువల కోనల మలుపుల్లో తిరుగుతూ తీరం చేరకముందే మిగిలిపోయేట్లుగా ఉంది ఆ అధిక కోరిక కలవాడు నెమ్మదివాణితో నువ్వెందుకు నెమ్మదిగా ఆగిపోతున్నావని అనద్దు నిజంగా మంచివాళ్ళెక్కడన్నా నగ్నంగా ఉన్నవాళ్ళని నీ వస్త్రాలేమయ్యాయని ఇల్లు లేని వాడిని నీ ఇంటికప్పుకేమైందని అడగరు అంతలో ఓ అర్చకురాలు అడిగింది మాకు ప్రార్థన గురించి చెప్పండి నువ్వు నీ అసహాయతలోనూ నీ అవసరంలోనూ ప్రార్థిస్తావు నీ ఆనంద వైభవాల్లో కూడా ప్రార్థించు అంటే ఏమిటి బ్రతుకు ఆకాశంలో నీకు నీవే విస్తరించుకుని పోవడమే ఆ శూన్యంలో నీ మనశ్శాంతి కోసమే చీకటిని తోడుతావు నీ హృదయ ఉషోదయానందం కోసం చూస్తావు నీ ఆత్మ ప్రార్థన కోసం పిలిచినప్పుడు నువ్వు దుఃఖంలో మునిగిపోతే ఆమె నిన్ను ఓపికతో ఆ ఏడుపులోంచి నవ్వుతూ బయటకొచ్చే వరకు ఓదారుస్తుంది నీ ప్రార్థనలో ఆ సమయంలో ప్రార్థించే వారిని గాలిలో కెగి కలుస్తావు వారిని ఆ ప్రార్థనలో తప్ప ఇంకెలాగూ నువ్వు కలవలేవు అందుకే నీ అదృష్ట ఆలయ ప్రవేశం ఒక అద్భుత ఆనందానికి ప్రేమాన్విత కలయిక కోసమే కానీ నువ్వేదో కావాలని గుడికెళితే దాన్ని నువ్వెప్పుడూ పొందలేవు నువ్వేదో నమ్రతతో వెళ్తే ఎప్పటికీ పైకెగరలేదు నువ్వెవరి మంచుకో అర్థించాలని వెళ్తే నీ కోరిక వినిపించలేదు నువ్వు అదృశ్యంగా గుడిలోనికి వెళ్లడం అన్నదే చాలు నీవు మాటల్లో ఎలా ప్రార్థించాలో నేను చెప్పను దేవుడు తానే నీ పెదాల నుండి మాట్లాడుతాడు ఆ సముద్రాలు అడవులు పర్వతాలు చేసే ప్రార్థనలను నేను నీకు ఉపదేశించలేదు ఆ పర్వత సానువుల నుండి అరణ్యాల నుండి సముద్రాల నుండి జన్మించిన మీరు వాటి ప్రార్థనలను మీ హృదయంలోనే వినగలరు చీకటి రాత్రి ప్రశాంతతతో వింటున్నప్పుడు వాటి నిశ్శబ్ద ప్రార్థన ఓ భగవంతుడా మీ అభీష్టమే మా మనోవిహంగం కాదా మీలోని చిగురించిన మా ఆశే మా రాత్రుల్ని రాత్రులుగా మా పగళ్లను పగళ్ళుగా మారుస్తుంది మాలోని కోరికలు మాలో పుట్టక ముందే తెలిసిన నిన్ను తీర్చమని అడగడం దేనికి మీరే మా అవసరం మిమ్మల్ని మీరు ఎవడం ద్వారా మాకన్నీ ఇచ్చినట్లే సంవత్సరానికోసారి ఆ నగరానికి తెచ్చే ఓ సన్యాసి ముందుకొచ్చి అడిగాడు మాకు ఆనందం గురించి చెప్పండి అతని సమాధానం ఆనందం ఓ స్వేచ్ఛా గీతం అది స్వేచ్ఛ కాదు పిలుస్తున్న నీ కోరిక కానీ దాని ఫలము కాదు అది ఎత్తుల్ని పిలిచే లోతు అది ఎత్తు కాదు లోతు కాదు అది పంజరంలో బందీకి రెక్కలొచ్చినట్లు కానీ అది బందీ కాబడిన శూన్యం కాదు నిజానికది స్వేచ్ఛా గీతమే నీ హృదయాంతరాళాల్లో గొంతెత్తి పాడే గీతమే అయినా పాడడంలో నీ హృదయాన్ని పోగొట్టుకోకు కొంతమంది యువత ఈ ఆనందం అనుభవమే జీవితం అంటారు వారిని అందరూ న్యాయాన్యాయ విచక్షణతో చూస్తారు తిడతారు నేను వారిని విమర్శించను తిట్టను వారిని తెలుసుకోమంటాను వాళ్లే ఆనందాన్ని వెతుక్కుంటారు ఆమె ఒంటరిది కాదు ఆమెకు ఏడు మంది అక్కా చెల్లెళ్ళు వారందరిలోనూ ఆనందం కన్నా అందమైనది నీవొకటి గురించి వినలేదా కందమూలాలు వెతుక్కున్న వాడికి పెనిది దొరకడం గురించి మీలో పెద్దలు తలుస్తుంటారు వాళ్ళు అనుభవించిన ఆనందాల్ని తాగినప్పుడు చేసిన తప్పుల్లా ఆ పశ్చాత్తాపం మనసుని మబ్బులతో కప్పడమే కానీ పవిత్రం చేయడం మాత్రం కాదు ఆ ఆనందాల్ని వాళ్ళు కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలి వేసవిలో ఇంటికొచ్చిన పంటలా వాళ్ళ పశ్చాత్తాపంలో స్వాంతన పొందగలిగితే ఆ స్వాంతననే పొందనివ్వండి మీలో కొందరుంటారు అన్వేషించగలిగిన వాళ్ళు గుర్తుకోగలిగిన పెద్దవాళ్ళు వెతకడం జ్ఞాపించుకోవడం అనే భయంలో వాళ్ళు సుఖాలనన్నిటినీ దూరం చేసుకుంటారు ఆత్మని నిర్లక్ష్యం చేయడమో బంధించడమో చేస్తారు ఆ కోల్పోవడంలోనే ఆనందాన్ని అనుభవిస్తారు అలా అయితే ఆ వణికే చేతులతో వెతుకుతూ వాళ్ళు నిధిని కనుగొన్నారని అనుకుందాం కానీ నాకు చెప్పండి ఎవడు మాత్రం తన ఆత్మకు ఎదురు తిరిగి బాధిస్తాడు నీరవ నిశురాత్రిని కోయిల గాయపరుస్తుందా మిణుగురులు నక్షత్రాలని వెక్కిరిస్తాయా ఆలోచించు నీ ఓ కలచడానికి ఆత్మ ఓ నిశ్చలమైన చలమా ఎన్నోసార్లు కోరికల్ని నిగ్రహించి నీ అంతరాంతరాలలో భద్రపరుస్తుంటావు